స్తోత్రం ప్రభ నాయన ఏసే మా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయసీ మా ప్రభ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయసీ నీ సన్నిధిలో ఉన్న దాన్ని స్తోత్రం మా ఎంతో మంది మరణించారు మా చూడకుండా దేవాయసీ మా ప్రభ నుంచి దేవ చిన్న మంద నుంచి దాన్ని స్తోత్రం మా ప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవాయసీ మహప్రభ మాతో స్తోత్రం మా ప్రభ సాయం చేయండి మా ప్రభ ప్రతి ఒక్క చిరు శ్రీ క్రీస్తును గద్దించండి వాక్యంలో పాటలో దేవాసీ మా ప్రభా మరి ప్రార్థనలో మా చింత ఉండండి మా మీరే సాయం చేయండి మీరే తోడైనా మమ్మల్ని నడిపించండి మా మీరే తోడైనా దేవాయశ్రమే ఇంకా రానున్న బిడ్డల్ని త్వరగా రాయి వెరే మీరు రాయి మీరే సాయం చేయండి మా ప్రభా దేవాయస్మీ మీరే తోడైనా బట్టి వదనా స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క చూపిస్త క్రీసు గద్దీస్తారండి త్వరగా పేట వేడి కూర్చుడా తర్రీ ఎందుకింక కన్నీరు ఎందుకేదన ఎందుకింక కన్నీరు ఎందుకేదన నిదుక్క దినములన్నీ సమాప్తమైనవని నిదు దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా ఎసయ్య మాటిది తెలుసుకునేస్తమాసయ్యవాటి ఇందుకింక కన్నీరు ఎందుకేదనా ఇందుకింక కన్నీరు ఎందుకేదనా పరలుక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను పరలుక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా సందేహము వీడి శిల్వ దర్శనం పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుక వేదనా ఎందుకింక కన్నీరు ఎందుకేదన మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా రాలు రువుతారని భరించకుందువా మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా రాలు రువుతారని భరించకుందువా ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను ఏసయ్యా ద్రాక్షల్లిగా ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను ద్రాక్షవల్లిగా అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా అంటు నీవు బహుగా ఫలించుమా ప్రానమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకు ఇంకా కన్నీరు ఎందుకేదన నిధుక తినములన్నీ సమాప్తమైనవని ని దుఃఖదినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఎసయ్య మాటిది తెలుసుకునేస్తమా ఎసయ్య మాటిది అపజయముల మధ్య వెనకంజమేయకుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో అపజయముల మధ్య వినకంజేయకుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడిచు సర్వంగా కవచము ధరించుకొని దూపాతీ చేబోని స్థుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్కి సాగిపో జయమే పిరిగా గురియొత్తపో ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకేదనా ఎందుకింక కన్నీరు ఎందుకేదనా నీదొక్క దినములన్నీ సమాప్తమైనవని నీ దొక్క దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా కేసయ్య మాటిది తెలుసుకునేస్తమా కేసయ్యము నీకు దూరమవుతాడా సందేహము వేడి సిరువ దర్శనం పొంది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 ని దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే స్థమా మాటిది తెలుసుకునేస్తమా ఏసయ్య మాటిది రాత స్తోత్రం నైన పరిషత్గా మై మునత దేవా స్వరశక్తి మంత్రి జీవంగల దీవానికే వందనాలు ప్రభావా ఈ రాత్రి కాలం మందు వేసు ప్రభు మమ్మల్ని చిన్న మందికి కూడా చేసిన ప్రభావ అందరి బట్టి వందనాలు ఆయన ఏమి ఇచ్చిన మేము చెల్లించలేం నీకే స్తోత్రం నాయన ఇచ్చిన ధన్యతను నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఈ రాత్రి కాలం మందులో ప్రభా తోడైన తండ్రి నీకు వందనాలు ప్రభా నీ కృపలు మమ్మల్ని ఎన్నిక నీకే స్తోత్రం ఈ ధాన్యత ఎవ్వరికీ లేదు ప్రభు మాకు ఇచ్చిన ప్రభు నీకే స్వత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం అందులో వాక్య చెత మీరు మాతో మాట్లాడండి ప్రభ్వాసూ ప్రభ్వాని వాక్యంలో జీవ ముందునైనా మమ్మల్ని బలపరచండి జీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభ్వానికి వందన వాక్య చెత మీరు మాట్లాడి మయమ పొందమని ఏసు కృషి తండ్రి ఆ మెయిన్ కీర్తన మొదటి వచనం చూసుకుందాము యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు హలలుయ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరి సులమును రాసిన కీర్తనలు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు కదా యహోవయందు భయం కలిగి ఉన్నప్పుడు కదా ఆయన త్రోవల నడిచినప్పుడు వారందరూ ఉంటారంట ధన్యులు అవుతారంట చూడు ఇక్కడ యహోవ ఎందు భయము భక్తి ఎవరు కలిగి ఉంటున్నారు కదా మనము దర్శించుకుందాము మనము ఎప్పుడైతే మనం సొంత రక్షకుంగా స్వీకరిస్తామో ఆ తర్వాత చూడు దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు దేవుని ఎందు ఆసక్తితోని మరి మొదటి జీవితంలో వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు కదా భయము భక్తి కలిగి ఉంటారు కదా ఎప్పుడైతే ఆయన ఆయన త్రోగుల ఎంద్రే ఎప్పుడైతే నడుచుకుంటారో వాళ్ళు దేవుని అందు చాలా ధన్యత పొందుకుంటారు కదా అనేకమైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు వాళ్ళ జీవితంలో మేలుళ్ళు పొందుకుంటారు ఆశీర్వాదాలు పొందుకుంటారు ఎప్పుడు మనము ఆసక్తి కలిగినప్పుడు కదా మొదటి జీవితంలో నువ్వు భయం భక్తి కలిగి జీవిస్తావు దేవుని అందు కదా మొదటి స్థానంలో కదా మనం ఎప్పుడు ఎంతో కదా దేవుడు తెలిస్తేనే మనము దేవుని తనేదికి కదా ఆ విధంగా ఎప్పుడైతే దేవుని ఎందు కదా ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఉంటావో నువ్వు నడిచిన మార్గంలన్నీ కదా ఎప్పుడు అప్పుడు ఎట్లుంటాయంట ధన్యకరంగా ఉంటాయి నువ్వు ఎక్కడ అడుగు పెడితేనా అక్కడ ఆశీర్వాదం పొందుతావు కదా ఎక్కడ చూసినావు అక్కడ లేరు నువ్వు చూడగలుగుతావు ఎప్పుడు నువ్వు భయము భక్తి కలిగినప్పుడు చూడు చాలా మంది భయము భక్తి కలిగి జీవిస్తారు కదా చాలా రోజుల వరకు వాళ్ళు జీవితంలో కలిగి ఉంటారు కానీ సంపూర్ణంగా ఆయన ఎందు నచ్చిన నిలిచి ఉంటావో భయమ భక్తి కలిగి దేవుడు ఉన్నాడు మన కదా దేవుడు నడుస్తున్నాడు దేవుడు మనకు మార్గం చూపిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే జాగ్రత్త ఆయన ఎందు భయమ భక్తి కలిగి ఉంటామో ప్రతి జీవితంలో ముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అంత వరకు కూడా మనం అదే విధంగా నిలబడతాం కదా నువ్వు ఎప్పుడైతే ఆ భక్తిని ఆ భయాన్ని విడిచిపెడతావో చుట్టూ జీవితంలో భయంకరమైన చీకట్లు స్టార్ట్ అవుతాయి కదా మన ప్రతి నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో కదా అప్పుడు వాళ్ళు ఏమైపోతుండే వాళ్ళు బలహీనం అవుతా ఉంటారు కానీ ప్రతి ఒక్క దాంట్లో తొత్తి అవకాశం ఉంటది కదా ఇంకా నీలో ప్రతి ఒక్కటి దేవునికి బలహీనత కదా కదా దేవునికి వ్యతిరేకంగా కదా ఆ విధంగా తయారవుతుంది ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఉంటావు అప్పుడే నువ్వు వెళ్ళే మార్గం అంతట్లా ఎట్లా ఉంటుందంటే దేవుని మార్గం కదా దేవుడు చూపించే మార్గము నువ్వు ధన్యతగా కలిగి ఉంటావు ప్రతి ఒక్క దాంట్లోనూ జీవనకరంగా ఉంటావు ఆశీర్వాదకరంగా ఉంటావు అది దేవుడి ఇచ్చింది కదా నువ్వు ఎప్పుడైతే భయం భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన త్రోవను నడిచినప్పుడే ఆయన త్రోవ నడిచినప్పుడు ఆయన వాకింగ్ నడిచినప్పుడు కదా నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడే కదా నువ్వు ఎప్పుడు ఈ దాంట్లోనూ దేవుని విడిచిపెడతావో భయం భక్తి లేకుండా కదా ఈ లోకాను సరైన జీవితంలో కలిగి ఉన్న మాటలే కానీ చూపులే కానీ ప్రతి ఒక్క దాంట్లో నువ్వు జాగ్రత్త పడినప్పుడు ఆ ధన్యతను పొందుకోగలుగుతాం ఎప్పుడైతే ఆ ఏ చిన్నదానైనా దేవునికి విరుద్ధంగా ఉన్నదనుకో నీలోనే ప్రతి ఒక్కటి పోనికి అవకాశం ఉంటది ఆశీర్వాదం కదా అలాంటి మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే జీవితం మొదటి స్థానంలోనే మనము చూడగలుగుతాం ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే అప్పుడే మనకు ఆసక్తి అప్పుడే మనకు పొంగుతా ఉంటాం దేవుని అందు సంతోషిస్తాం గంతులు ఆనందిస్తాం కదా అప్పుడే అనే ఆశీర్వాదాలు పొందుకుంటాం కదా వాళ్ళ అనేకమైన జీవితంలో మన లోకంలో ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళ జీవితం పరక్షింపబడతా ఉంటది కదా అప్పుడు పరక్షింపబడ్డాడు అదే భయము భక్తి కలిగి మనము జీవించాలా కదా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోయందు భయము భక్తి భయభక్తులు కలిగి ఆయన ద్రోహల ఎందు నడిచి ధన్యులు అంటున్నాడు కదా ఎప్పటికీ ఇది కలిగి ఉండాలా మనము జీవితంలో కదా ఇంకొక వచనం చూద్దాము కీర్తనలు కీర్తనలు నూట పదిహేను కీర్తనలు నూట పదిహేను అధ్యాయము పదమూడ వచనంలో పిల్లల్లేమి పెద్దల్నేమి తన యందు భయ భక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును కదా ఇంకేమంటు యహోవా మిమ్మును మీ పిల్లలను పొందించును ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు కదా అక్కడ ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఉంటావో దేవుని ఎందు అక్కడ ప్రతి తోవరులు చక్కగా నడుచుకొని ఉంటావో నువ్వు నడుచు మార్గంలో దేవుడు ఒక ధన్యులుగా దేవుడి నిన్ను తయారు చేస్తా కానీ దేవుని దృష్టిలో పిల్లల్ని ఏమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును కదా ప్రతి ఒక్క బిడ్డల్ని పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడు కదా ఏమంటున్న యహో మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును కదా వృద్ధిలోకి ఎవరు తీసుకొస్తారు దేవుడే కదా మన కుటుంబంలో మన పిల్లల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని ఎవరినైనా కూడా దేవుడు వృద్ధి కలగదీస్తాడు కదా వృద్ధి పొందిస్తాడు కదా ముందుకు నడిపిస్తాడు కదా దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని కూడా కదా చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని దేవుడు సమానత్వంగా ఇక్కడ ఆశీర్వదిస్తా ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కదా ఎప్పుడు నువ్వు భయ భక్తి కలిగి ఉన్నప్పుడు నీకు భయం అనేది భక్తి కలిగినప్పుడు నువ్వు సంపూర్ణమైన ఆశీర్వాదం పొందగలుగుతాము కదా ప్రతి ఒక్కటి మనకు ఆశీర్వాదం ఉండాలా దేవుని కృప మనలో ఉండాలా కదా మన పైన ఉండాలా దేవుని కృప ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే మనం ఏదన్నా మనము భూమి మీద కదా ఆయన ఆశీర్వాదం లేకుండా మనం ఏమి చెయ్యలేము కదా మృతుతో సమానమైపోతాము కదా కదా మృతులతో సమానము కదా దేవుని ఆశీర్వాదం అనుకుంటూ సజ్జుడివి కదా మరి దేవుడు చెప్తూ ఉంటాడు కానీ అందుకే ఆ ఆశీర్వాదం మనకు మన పిల్లలకి మన పెద్దలకి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి వృద్ధి పొందాలి మన కుటుంబము మన పిల్లలు అంటే దేవుని అంటూ మనం ఎట్లుండాలా భయభక్తి కలిగి ఉండాలా అయిన ఆశీర్వాదము మన పిల్లల పిల్లల తరము ఉండాలా అంటే మనం ఎట్లుండాలా భయం భక్తి కలిగి ఉంటేనే మన పిల్లలే కానీ మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుతారు దేవుని మహిమను చూడగలుగుతారు వాళ్ళు లక్షలకి రానికి అవకాశం ఉంటది కాబట్టి దేవుడు అంటున్నాడు వృద్ధి పొందించును కదా వృద్ధి ఎప్పుడైతే నువ్వు పొందాలి మన కుటుంబము అభివృద్ధులకి రావాలి అనుకున్నావనుకో ఎప్పుడు నువ్వు దేవుని అందు ఎట్లుండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలా కదా దేవుని ఆశీర్వాదము మనలో ఉండాలా ఉండాలంటే నువ్వు దేవుని అందు భయంభక్తి కలిగి ఉండాలా ఆయన ఏం చెప్తుండ్రు లేఖనాలు ఆయన ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి కదా దేవుడు చెప్పిన కట్టడాలు ఏమున్నాయి దాని ప్రకారంగా మనము జీవించాలా చూడు ఏవి కూడా లేకపోతే నీలో ఆశీర్వాదం రాదు నీ భయం భక్తి కలిగి జీవితం లేకపోతే నువ్వన్నీ పొడగొట్టుకుంటే ఈ లోకంలో కదా నీ జీవితం అంతా చీకటి కదా నీ కుటుంబం వృద్ధిలోకి రాదు నీ పిల్లల వృద్ధిలోకి రాలేరు కదా దేవుని అంటూ మనం ఆసక్తి కలిగి అని సేవించి ఆరాధించాలా కదా ప్రతి మనము ఆశీర్వాదం పొందిన బిడ్డలం దేవుడు అంటుండో పద్నాలుగో వచనంలో యహో మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి అందించును భూమి ఆకాశం సృష్టించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడినవారు మనం ఎవరి చేత ఆశీర్వదింపబడ్డామంట భూమి ఆకాశం సృష్టించిన యహోవ చేత మనము ఆశీర్వాదం పొందినం కదా ఎవరిని సృష్టించింది కదా దేవుడు భూమి ఆకాశ ఆకాశాలని సృష్టించిన సృష్టికర్త ఎవరిలో ఉన్నాడంటే ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన చేత మనం ఆశీర్వాదం పొందినం కదా భూమి ఏమి చేయలేదు ఆకాశం ఏమి చేయలేదు కదా దేవుని చిత్తము కదా ప్రణాళికలో మనము ఏర్పరచబడ్డ వాళ్ళం కదా ఇప్పుడు మన మాట చెప్తే వింటాయి ఎందుకంటే మోసే మనం ప్రార్థిస్తే ఎర్ర సముద్రము కాయలేదు కదా యోహష్వ ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయి చూడు ఆశీర్వాదం పొందిన బిడ్డలు చూడు అదే ఆశీర్వాదము మనలో కూడా ఉంది దేవుడు భూమి ఆక సృష్టి చేత మనం ఆశీర్వాదం పొందినం చూడ అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు మన మధ్యలో అనేకమైన కదా మన మధ్యలో ఉన్న ప్రవక్తలు కదా వాళ్ళందరూ మనకు ఒక సూచనగా మనకు కనబడుతూ ఉంటారు కదా అదే విధంగా దేవుడు అంటున్నాడు మీరు కూడా అదే భూమి ఆకాశం సృష్టికర్త చేత ఆశీర్వాదం యహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన బిడ్డలు కదా పడిన మనం ఆశీర్వాదం పొందిన బిడ్డలు కాబట్టి ఆ ఆశీర్వాదం మనలో ఉండాలి కదా ఎప్పుడు వస్తుంది మా బయము భక్తి కలిగే అని ఏం చెప్తున్నారా మార్గంలో చెప్పున మనము నడవాలా వాక్యానికి విధేత కలిగి జీవించాలా ప్రతి క్షణంలో అప్పుడే మనము వృద్ధి పొంది కుటుంబము గా తయారవుతుంది ఇతరులు చూస్తూ ఉంటారు కదా ఇంకే దేవుడు ఇంకేమంటున్నాడంటే కీర్తనలో నూట పద్దెనిమిది పదిహేడవ వచ్చిన కీర్తనలో నూట పద్దెనిమిది పదిహేడవ నేను సజీవుడను నేను చావను సజీవుడనై యహోవ క్రియలు వివరించేదను దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నేను చావను సజీవుడనై యహోవ క్రియలను వివరించేదను కదా ఎప్పుడు ఇంకేమంటున్నా యహోవా నన్ను కఠినంగా శిక్షించును గాని ఆయన నన్ను మరణంనకు అప్పగింపలేదు అలలియ దేవుడు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కటి ఆయనను వృద్ధిపరిచింది మనం ఎప్పుడైతే దేవుని అందు మనం ఆశీర్వాదం పొందుతామో అప్పుడే మన కుటుంబ అభివృద్ధులకి నడిపింపబడుతుంది వృద్ధి పొందుతుంది కదా పొందించును కాబట్టి ఆయన ఆశీర్వాదం పొందుకున్న బిడ్డనం కదా భూమి ఆకాశం సృష్టికర్త చేత మనము ఆశీర్వాదింపబడ్డాం కానీ మనం ఎట్లా ఉన్నామంట నేటి వరకు మనం సజ్జలో ఇంటాం ఎలా లేను చావను సజీవుడనే యహోవ క్రియలను వివరించేదను కదా దేవుడు తన బిడ్డను ఆశీర్వదింప బడ్డం కాబట్టి మనము ఎలా ఉన్నామంట ఆయన వచ్చే రాకడంత వరకు మనము చావము కదా శరీరము చనిపోయిన మన ఆత్మ చావదు కదా నేను చావను సజీవుడనే యహోవ క్రియను వివరించేదను ఆయన వచ్చేంత వరకు యహోవ క్రియలను మనం ఏం చేయాలం ఏం చేస్తామంట వివరిస్తాం అనేక మందికి తెలియజేస్తూ ఉంటాం కదా అందుకే దేవుడు ఏమంటుంది యహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణంకు అప్పగించలేదు దేవుని బిడ్డలు ఎప్పుడైనా దేవుడు మరణానికి అప్పగించిందా ఎవరిని కూడా దేవుడు అప్పగించలేదు కదా కలికరగల దేవుడు కృపగల దేవుడు యహో మమ్మల్ని శిక్షిస్తాడు కఠినంగా ఎందుకో నీలో భయం భక్తి పోయినప్పుడు కదా నీలో దేవుని ప్రేమ లేనప్పుడు ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఒకసారి నిన్ను శిక్షిస్తాడు శిక్షించి కానీ దేవుడు మరణానికి అప్పగించలేదు మన యోగు గురించే మనము ఆలోచించుకుందాము కానీ యోగు కంచనే పెట్టాడు దేవుడు అన్ని ఆశీర్వదించిండు ఆయనని అనేకమైన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఆయన వృద్ధి పొందిన పిల్లలని కదా రాజ్యంలో పరిపాలన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఆయన వంటి ఎవరు కూడా యదార్థవంతుడు లేకుండే ఆయన కాలంలో జీవించిన కాలంలో చూడైన యథార్థవంతుడు నీతిపరుడు కదా ఆయన ప్రతి ఒక్క ధనవంతుడు కదా వస్తు ఆస్తి ఉంది ఆయనకి చూడు అందులో ఆయన చేసే ప్రతి ప్రార్థన ఎట్లా ఉండి ప్రార్థించేవాడు ప్రతి దానికి ఆయన పాపములు కదా ఇక్కడ చేస్తున్నారో నా పిల్లలే కానీ నా భార్యనే కానీ ఎవరైనా చేస్తున్న బరులు అర్పించేవాడు అన్ని దినములు కదా ప్రార్థన చేస్తూ బరులు అర్పించేవాడని అక్కడ రాయబడ్డది ఆయన వృద్ధి పొందిండు ఎందుకంటే దేవునితోనే ఆశీర్వదింపబడ్డ వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆయన చూడు మరి మరి తాతాను కదా ఆయనను అన్ని చూసినావు కానీ మరి నా యోగం అని దేవుడు సవాదిస్తా ఉంటాడు అడుగుతుంటాడు ఎవరిని సైతాన్ని కానీ మరి ఆయన దేవుడి దగ్గర అంతగా ఆయన వృద్ధి పొందిండు అంతగా ఆశీర్వాదం పొందిండు ఆయన అన్ని విషయంలో ఎందుకంటే ఇప్పుడు దేవుడు సవాల్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన అంతగా భక్తిపరుడు కదా యోగు మరి ఆయన మరి దేవుడు ఆ విధంగా ఆయన అడిగినప్పుడు మరి ఆయనకు శాతాన్ వచ్చి ఏమంటది నువ్వు మరి ఆయన చుట్టూ కంచెనేసినావు కాబట్టి ఆయన అన్ని విషయంలో వృద్ధి పొందింది కాబట్టి ఆయన నిన్నెసి తీస్తాడు కదా అన్నాడు కానీ నువ్వొక్కసారి విడిచిపెట్టి చూడు అని శాతాను అడిగినప్పుడు మరి దేవుడు మరి ఆయనను ఏం చేసినట్ట ను కంచె పెట్టినావు కాబట్టి నేను ముట్టుకోలేకనున్నా కదా అని సాతాను అన్నప్పుడు మరి దేవుడు మరి వదిలిపెట్టినప్పుడు మరి ఆయన అక్కడ చనిపోయినట్టున్నదా ఎక్కడ చనిపోలే కదా ఆయన దేవుడు దేవుడు కఠినంగా కదా తాతానికి అప్పజెప్పిండే మరణానికి అప్పగించలేదు నువ్వు ఆయన శరీరాన్ని ముట్టుకుంటావు కానీ ఆయనని ఆత్మ ముట్టుకోనికి అవకాశం లేని ఆజ్ఞాపిస్తాడు తాతానికి చూడు దేవుడు శిక్షిస్తాడు కానీ ఆయన చూసిన యథార్థతను బట్టి ఆయన భయము భక్తి కలిగి జీవించింది కాబట్టి ఏ విధంగా ఉండడు దేవుని సన్నిధిలో అనేది మనకు ఒక ప్రశ్న చూడు ఆయన మరి ఏం చేసిందంట శిక్షించిండు కానీ అక్కడ తాతనికి అప్పగెప్పినప్పుడు ఆయన శిక్షగా అక్కడ భరించాల్సి వచ్చింది కానీ మరి ఆయన మరణానికి అప్పగించలేదు చూడు తన బిడ్డలని మరి పరీక్షింపబడుతున్నప్పుడు కూడా మనము ఆ విధంగా అనుకోనికి వీల్లేదు ప్రతి దాంట్లో మనము ఊరుపు కలిగి సహనంతో పరీక్షింపబడుతూ ఉండాలా చూడు అదే విధంగా కూడా దేవుడు మరణానికి అప్పగించడు తన తన బిడ్డలు ఏమై ఉంటారంట సజీవులై ఉంటారు కదా సజీవుడు నేను యహోవా క్రియలు వివరించదను కదా దేవుడు రాక వరకి నేను చావను నేను సజీవుడను ఈరోజు మనము కూడా అదే విధంగా కలిగి ఉండాలా కాబట్టి మనం ఒక చిన్న ప్ర ప్రతి ఒక్కదానికి మనము మనము బాధపడనికే అవసరం లేదు కదా మనం ప్రతి ఒక్క దాంతో పరిక్షింపబడుతూ ఇంకొకటి కీర్తనలు కీర్తనలు నూట ఇరవై ఆరు కీర్తనలు మూడో వచనం చూద్దాము యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి మనము సంతోష భరితలమైతే మన కొరకు ఏం చేసినట్టే గొప్ప కార్యములు చేసి మన కొరకు దేవుడు ఏం చేసినట్టే గొప్ప గొప్ప కార్యాలు చేసింది మన జీవితంలో మన కొరకు ఆయన చనిపోవడమే గొప్ప కార్యము కదా అంతకుమించి ఇంకా ఏమైనా కార్యాలు ఉన్నాయా ఏమి లేవు చిన్న చిన్నవే మిగతా కార్యాలని కదా మన కొరకు రక్తం కార్చిండు ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు కదా మన కదా ఆయన సెలవలో భరించిండు కదా మనకు పరలోక రాజ్యం ఏ కదా దేవుడు మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు మనం ఇప్పుడు ఎట్లయినా ఉంటే సంతోష భరితల కదా దేవుని అందు మనము గొప్ప కార్యాలు ఇప్పుడు నీ జీవితంలో చూడాలి అనుకుంటే ఆయన కొర మరి నువ్వు ఏం చేయాలా కదా ఈ లోకము మన కొరకు నువ్వు కూడా అనేక విషయాల్లో ప్రార్థించాలా నశించుకున్న వాళ్ళ కోసము కదా దేవుడు మన కొరకు ఇంత గొప్ప కార్యాలు చేసినప్పుడు నీలో నుంచి ఇలాంటి గొప్ప కార్యాలు మనలో నుంచి కూడా రావాలా కదా అలాంటి ఆశీర్వాదం మనలో రావాలా కదా ముందుకు మనము నడిపింపబడాలి అన్నప్పుడు ఆ గొప్ప కార్యాలు మనము చూడాలా కదా మనకు మనం ఏ విధంగా సంతోషంగా భరితలమైతుమో ఇతరులు కూడా సంతోషించేటట్టుగా మనము తయారు కావాలా చూడు మనం అతడించి ప్రార్థన మనము కలిగి ఉండాలా మన కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనను సుఖిస్తూ గణపరుస్తూ మైమపరుస్తూ ఉండాలా దేవుడు మన కొరకు ఇంతగా దేవుడు మనకు ఇంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం కూడా అదే విధంగా కలిగి ఉండాలి ఆయన పూరిక చొప్పున నడవాలా కదా భయము భక్తి కలిగి జీవించాలా ఆయన మాట ఏం చేస్తా లోబడి జీవించాలా మనము ఆశీర్వదింపబడిన బిడ్డలము కదా భూమి ఆకాశము సృష్టించ పుష్టికర్త చేత మనము ఏమై ఆశీర్వాదం పొందినము కాబట్టి మనకు ప్రతి కూడా మనకు ఆశీర్వాదం మనకు భూమి దేవుడు ఇచ్చిండు ఆశీర్వాదానికి ముందుకు మనము ఎత్తుకొని ఇతరులకు మనము చెప్పాలా వారిని కూడా రక్షణకి నడిపించాలా మన ప్రాయసం వ్యర్థం ముందుకు నడిపించాలా చూడు దేవుడు అందుకే అంటున్నాడు మనము సజీవలమై ఉన్నాము మనము ఆశీర్వదించబడ్డాంకా మరి ఏ దుష్టుడు మనము ముట్టలేడు మనము భూమి ఆకాశం చేత సృష్టించే సృష్టికర్త చేత మనము ఆశీర్వదింపబడ్డాం కాబట్టి వాడు మనని ముట్టలేడు కదా నీలో ఎప్పుడైతే మరి బలహీనతలు వస్తాయో కదా నీలో ఎప్పుడైతే నీ భయం భక్తి దేవుని ఆసక్తి పోతుదో మరి మరి దగ్గరికి వస్తుంది కదా నువ్వేమై ఉండాలా భయము భక్తి ఎప్పుడు ఎల్లప్పుడు నువ్వు స్థుతిస్తూ గనపరుతూ ఉండాలా కదా దేవుడు మనతోని అదేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కదా పెద్దలని పిల్లలని ప్రతి బిడ్డని మనల్ని ఆశీర్వదించిండు కదా మన అనేక మంది మరి వచ్చిన చుట్టుపక్కల ప్రతి బిడ్డ గురించి మనము ప్రార్థించాలా వాళ్ళని కూడా అదే ఆశీర్వదన నడిపించాలా కదా వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి తీసుకొని రావాలా వాళ్ళ కుటుంబాలు కూడా వృద్ధి కదా మన ప్రార్థన ఆ విధంగా కలిగి ఉండాలా చూడు వాళ్ళని కూడా దేవుని తనదికి దేవుని తటుకు తీసుకొని మనము రావాలా చూడు ప్రతి ఒక్క బలహీనతను మన శరీరంలో ఉంటాయి కదా మనకు అనేక విషయాలు లోక సంబంధమైన ప్రతి ఒక్కరూ మన జీవితంలో లేకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కోసం కూడా మనము ప్రార్థిస్తే మనం మొర దేవుడు ఆలోకించి మనకు కావలసిన ఆశీర్వాదం వాళ్ళకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే అదే ఆశీర్వాదం మన చేతిలో ఉంది మన నోట్లో ఉంది ప్రతి ఒక్క అడుగులు మనం వేసే అడుగులో కూడా ఉంది కాబట్టి ఆ ఆశీర్వాదం మన తల నుంచి కాలదాకా మన ఆశీర్వాదం మనము పొందుకొని కలిగి ఉండాల ప్రతిదినము దేవుని సంధిలో అడగాల దేవుని మనము పొందుకున్నప్పుడు ఆశీర్వాదము మనము ఎప్పుడైతే తీసుకొని ఇతరుల మధ్యలోకి వెళుతామో వాళ్ళు కూడా ఆశీర్వాదము పొందుతారు వాళ్ళు కూడా సంతోష భరితులై ఉంటారు దేవుని కదా దేవుని మైమపరుస్తూ ఉంటాడు వాలని చూడు దేవుణ్ణి వాళ్ళు కూడా మెమపరుస్తూ ఉంటారు ఎందుకంటే అలాంటి ఆశీర్వాదం నీలో ఉన్నది ఆ ఆశీర్వాదము మనము కూడగొట్టుకోకూడదు దేవుని ఎందు మనము భయము భక్తి కలిగి జీవించాలా భయభక్తి కలిగి జీవిస్తే ఆయనలో ఆయన క్రోనయందు నడిచి వారందరూ ఎప్పుడు ధన్యులుగానే జీవిస్తా ఉంటారు కదా వాళ్ళు చేసి ఇంకా ఏమంటుండే ఇరవై ఎనిమిది నూట రెండవ వచనంలో ఏమంటున్నా నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు నేను కలుగును చూడు నువ్వు ఎక్కడైతే అడుగుపెట్టిన ఆశీర్వాదము నువ్వు కష్టార్జితమే గాని నువ్వు ఏది చేసినా నువ్వు ప్రార్థించినా నువ్వు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము నువ్వు ఇచ్చిన చిన్న వస్తువుల వాళ్ళు ఎంతో అభివృద్ధి పొందుతారు నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావంట దేవుని ఆసక్తి కలిగి భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నడిచిన ప్రతి మార్గము యదార్దంగా ఉన్నది కాబట్టి వాళ్ళు నువ్వు ధన్యుడిది కాబట్టి కదా నువ్వు ఎక్కడ ఏది ను నడిచినా వాళ్ళు ధన్యులగానే ఉంటారు నిత్యంగా నువ్వు కష్టార్జితమే కాకుండా ఇతరుల నువ్వు ఇచ్చిన నీ కష్టార్జితలకి వేరే వాళ్ళకి ఇచ్చిన పొందగలుగుతారు అలాంటి ఆశీర్వాదము నీలో ఉన్నది అలాంటి శక్తి నీలో ఉన్నది నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కదా నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును కదా దేవు అలాంటి మేలుడు మనలో దేవుడు అనేకమైన మనకు పెట్టింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ఆశీర్వాదాన్ని మర్చిపోవద్దు దేవుని అంటూ మనం ప్రతిదినము భయము భక్తి కలిగి జీవించాలా కదా ఆయన విడవక కదా ఎప్పుడు ప్రార్థిస్తున్న ఎడతగా ప్రార్థిస్తూ ఉండాలా కాబట్టి అలా ప్రార్థన మనము కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలని పొందగలుగుతాము కదా దేవుడు చిన్నవాకిని జీవించిన దాకా ప్రార్థన చేద్దాము స్తోత్రం నైనా పరిశుద్ధ భయమున్నత దేవా జీవంగల దేవానికి వందనాలు ప్రభు ఏసుక్రిస్త నామంలో ప్రభు మాకు ఇచ్చిన ధన్యను స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు దేవా ఏమి ఇచ్చిన మనం చెల్లించలేమునైనా ఇచ్చిన ఏసు ప్రభ వాకి నీర్ గతి ఫలింపచేయండి నువ్వు భయం భక్తి కలిగి జీవించాలా ఏసు ప్రభాని మార్గం నడవాలా ప్రభువ ఎల్లో కూడా మేము పడిపోవద్దు ప్రభం పరిశుద్ధం కలిగి ఉండాలా మీరు కొంచెం సిద్ధపడాలా ఏసు ప్రభ అనేక సిద్ధంగా తయారు చేయాల ప్రభ్వ ఏసు ప్రభానికే వందనాలనైనా మేము ఆశీర్వాదం పొందుకొని ముందుకు నడిపింపబడాలా నా తండ్రి నికే వందనాలు ప్రభ మేము సజీవమై ఏసు ప్రభ యహోవా కార్యాలను అని అంటున్నారు ప్రభ్వా ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు ఏసు ప్రభా నేటి వరకు మిమ్మల్ని వివరించాలా ప్రభావా నీ కార్యం నీ నీ ముందుకు నడవాలా ప్రభావ ఏసు ప్రభానికి సూత్రం చెల్లిస్తానైనా ఏసు ప్రభానికి వందనాలు అయినా ఈ ధన్యత లేని వాళ్ళు ఎంతో ఉన్నారు ప్రభ్వా వాళ్ళ కూడా అనుగ్రహించండి రాత్రి కాలం ముందు వాళ్ళు చేసుకోండి వాళ్ళందరూ రక్షించండి ప్రభా కాచి కాపాడిని భద్రపరచండి వాళ్ళు కూడా నీ ఈ రాత్రి కాలం పతొక్క బిడకు తోడైందండి రక్షించండి ఇసు ప్రభానికే వందనాలు ప్రభ పతొక్క బిడని సిద్ధపరచుకోండి నాయన వచ్చిన పతొక్క బిడని దీవించండి ఆశీర్వాదించండి మీరు లేవనెత్తండి ప్రభ ఎంతమంది రాలేదో వాళ్ళంతా సేవల బలంగా వాడబడు కాక అద్భుతాలు ఆశ్చర్య జరుగును యేసు ప్రభా వాళ్ళ కుటుంబాలు కూడా దీవించండి ఆశీర్వదించి ఈ రాకడకే వాళ్ళందరినీ సిద్ధపరచుకోండి నాయన మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన నా ప్రభా ప్రతిమ ఏసు ప్రభాస విషయంలో ప్రార్థిస్తున్నాం భార్య శాంతి సమాధానం నెమ్మది రక్షించుకొని ఈ నామానికి మెమ్మదిచ్చుకోండి నాయన ఆ కుటుంబం కదా మీరే తోడండి ప్రభ యేసు ప్రభా బ్రదర్ కూడా ముచ్చండి కన్నును ముట్టి తాకి స్వస్థపరచండి బాగు చేయండి నాయన యేసు ప్రభానికి వందన వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేసిన తండ్రి ఏసు ప్రభా నువ్వు భార్య భర్తను కలిపిన ప్రభా అర్థున్ భర్తనికి వందనాలు ఆ బిడ్డను కూడా దీవించి ఆ కన్నును ఇంకా స్వచ్ఛపరిచి దీవించండి ఇంకా గొప్పగా వాడుకోండి మరి పొందే కుటుంబంతో రక్షించుకోండి దేనికృష్ణగా ముట్టాడు ఆయన మరి కన్ను ఆపరేషన్ అంట ప్రభా అక్కడ స్వచ్ఛత దయచేసి తొందరగా ఆపరేషన్ మీ సహాయం చేసి ఆ బిడ్డ సేవలో వాడుకోండి ప్రభ ముందుకు నడిపించండి యేసు బ్రదర్ కూడా తోడే నడిపించండి నాయన కావచ్చిన ముట్టాడి తాకండి ఆరోగ్యం స్వస్థత దయించండి దేవా పిల్లలను దీవించండి వాళ్ళ భార్య భర్తలను జీవించండి మీ రక్త పురుషులు దయించండి దేవా వాళ్ళ వృద్ధులకి నడిపించండి ప్రభు ఈ పొందునగాక కుటుంబం ప్రభ లేవనైతే గొప్ప వాడుకోండి ప్రభావ రాజన్ బ్రదర్ మిషన్ ముట్టాడి తాకండి నాయన తాగుల నుంచి విడుదల పొందాలా భార్య భర్తలు శాంతి సమయత నడిపించండి ఆయన ఇచ్చిన కొడుకుని దీవించండి నాయన ఆ కుటుంబ చీకర్ శక్తి రేతను రక్షించుకోండి నీ నామానికి మేము తెచ్చుకోండి కేసు ప్రబర విషయాల బెదర విషయంలో ప్రార్థిస్తున్నాం కిడ్నీ లివర్ ముట్టడితేవా ఆటను ముట్టండి స్వస్థపరిచండి మరి కన్న ఆపరేషన్ వెంట ప్రభ మీరే తోడనండి ప్రభ అవిడ కూడా యేసు ప్రభ సేవలో వాడుకోండి రక్షించుకోండి అవిడే ఎక్కడైతే ప్రాంతం ఉన్న అక్కడ మీరే తోడే నడిపించేయండి గొప్పగా సాక్షిని పెట్టుకోండి మీ నామాకే మహిమ తెచ్చుకోండి కామమ్మ రామచంద్ర రాజేష్ బేదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మరి క్యాన్సర్ తో ఎంతో బాధపడుతున్నారని ఆయన తెలియక తెలిసిన పాపాలుంటే క్షమించండి ఆయన యేసు ప్రభ ఈ క్షణమే రాత్రి కాలం మంది ముట్టండి ఆయన బాగు చేయండి రక్షించుకోండి మీ సాక్షిని పెట్టండి వాళ్ళ దారా యేసు ప్రభ సువార్త అందబడింది రాకా వాళ్ళ కుటుంబాలన్నీ ఎన్నుకోలేక నడిపించండి గొప్పగా వాడుకోండి ఏసు ప్రభ సాత్లో పెట్టండి బ్రదర్ ముట్టండి తమ్ముడు ముట్టండి లైఫ్ లో చేయండి వాళ్ళకి పీడించిన దుష్ట దురాత్మ శక్తులు ఏసుకురామ్ గర్దిస్తున్నది వాళ్ళంతా సంపూర్ణంగా యేసు ప్రభ నీ సత్తానికి వచ్చిన దాకా ఆయన యేసు ప్రభా వాళ్ళిద్దరికీ లైఫ్ లో సెటిల్ రావాలా ప్రభా శక్తి దురాత్మ శక్తి పీడిన పనికి ప్రభా వాళ్ళు సంపూర్ణంగా మార్మ సురక్షించి గొప్పగా కార్యం జరిగించండి ఏసు వందనాలు ప్రభ ఏశ్ర కృష్ణ లక్కీ బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం యేశు ప్రభ వాళ్ళ అమ్మన ఆనంద్ పుట్టండిని ఆయన ఆ మంత్రశక్తులు ద్రాకృశక్తులు కాసి గర్జించండిని ఆయన ముఖ్యంగా యేసు ప్రభ వాళ్ళు విడాకు చేసుకొని వీడలేదు ప్రభ యేసుకృష్ణ నామంలో ప్రభ అర్థం చేసుకొని మనసు దయచేయండి ఆయన సైకో నుంచి విడుదల పొందాలా ప్రభ మీద పరిచిన బిడ్డలు ప్రవ్వ ఎవ్వరు వేరు అర్హత లేదు వాళ్ళ జ్ఞాపకం చేసుకొని రక్షించుకోండినయన యేసు కుటుంబానికి మీరే ఆదరణ కరతవు ప్రభ యేశు మీరు సహాయం చేసి మీరే రక్షించుకోని నామానికి మేమ తెచ్చుకోండి నా తండ్రి యేసు ప్రభానికి వందనాలు ప్రభ యేసూకృష్ణ నామంలో ప్రభ రీనా ముట్టండి మన పక్షవాదితో ఎంతోగానో బాధపడుతుంది నాయన ఆ బిడ్డ యేసు ప్రభ అమ్మ సర్జారి ఉందంట నాయన బిడ్డను తాకండి స్వస్థపరచండి యేసుకృష్ణ నామంలో దేవాడ చక్కగా యేసు ప్రభ మీ సందులో సాకి మీరు నిలబెట్టండి ప్రభ లేవనెత్తండి గొప్ప విద్యాన్ని మీరు దించండి నాయన నా తండ్రి వందనాలు వాళ్ళ పాపను ముట్టండి తాకండి మరి యేసూప్రభ ఎగ్జామ్స్ మంచి మార్క్ తో పాస్ కావాలా యేసూప్రభ వంద స్తోత్రం చెల్లిసాం వాళ్ళ బాబును కూడా ముచ్చండి ఏసు మంచిగా చదువుకుని జానచితం వర్దిల్లాలా ప్రభావ వాళ్ళ బిడ్డలను దీవించండి ఆశీర్వదించి రక్త పోషణ దించండి ఆయన నా ప్రభానికి వందనాల ఆయన జయరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్క దాంట్లో ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలా గొప్ప విజయాన్ని మీద ఇచ్చేసి రక్షించుకొని నామానికి మేమ తెచ్చుకోండి ఆటంకాలని తొలగించండి నాయన ఏసు ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో రాకడక ప్రభ అతి త్వరలో ఉంది కనుక ప్రభ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభ ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసూ ప్రభానికి వందనాలైనా వాళ్ళకి ధన్యత లేదు ప్రభ ఈ రక్షణగా ఎసుకొస్తున్న ఆమెను నడిపింపబడును కాక మీరు కప్పండి ప్రభావ ఏసు ప్రభ ఆసుపత్రి ఆత్మ చుట్టానికి కంచనా పెట్టండి దురాత్మశక్తులు గడ్డించండి నాయన ఏసు ప్రభానికే వందనాలైనా వాళ్ళకంత రక్షణ మార్గం నడిపించండి ఆయన వాళ్ళకు సువార్త అందునగాకనైనా యేసుప్రభ ఎంతమంది యువన సున్నారో ప్రభ వాళ్ళ చుట్టూ అగ్నికర్చన పెట్టి మీరే తోడే నడిపించండి ప్రభు యేసుప్రభ ఏ దుష్టుడు ముట్టనికి అవకాశం లేదు వాళ్ళ భవిష్యత్తుతో దీవింపబడాలా ఆశీర్వదింపబడం కాకనైనా యేశు ప్రభ మీరు సహాయం ఇచ్చేయండి కుటుంబ శాంతి సమాధం నిమ్మద్దు దండి ప్రభువ యేసుప్రభ ఎంతమంది బంధకాలు చీకట్లో ఉన్నారో వాళ్ళంతా కట్టలని విరగొట్టబడం కాక వాళ్ళంతా సమాధానం వచ్చిన కాకనైనా ఏసు ప్రభా మీరు సహాయం చేయండి ఏసు ప్రభావ వాళ్ళంతా మీ తండ్రి కోసం సహాయపడండి అందరు మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించుకోండి ఎవ్వరు కూడా నశించకుండా మీ కాపుదలోకి రావాల ప్రభా మీరు ఎక్కల చింతకు వచ్చును కాక మీరే కాలం జరిగించి రాత్రి పదకు బిడకు తోడైందమని ఇచ్చిన ప్రార్థన ఆలకిస్తన్న జవాబు దైత్యమని వేడుకుంటాం తండ్రి సూదరం రజా పరశుదుడా గుప్పదేవ తండ్రి ఈసుప్రభ మాకు ఈ అవకాశం ఇచ్చిన నీకు వందనాలు అని తన నేన యేశూప్రభ ఈ యొక్క కుడికను మీరు దీవించినారు మీకు వందనాలు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలైనా చొప్పల వాక్యం నీరు కట్టి దయచేయండి ఇస్తు ప్రతి హృదయంలో ఈ వాక్యం నాటబడేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభావ ముఖ్యమైన ప్రాధాన్యతలు మేము పెడుతున్నాం ఇస్తు మీరు ఆ ప్రార్థనకి జవాబు మీరు దయచండి తండ్రి నైనా మీరు ఆ కడ త్వరలో ఇస్తు ప్రభా మేము అశుద్ధంగా తండ్రి ఆడేసి ప్రభావ మిమ్మల్ని దీవించారు ఆశీర్వదించినాం ఎస్య ప్రతిదీ మా చేతికి ఇచ్చినారు ఇస్తు ప్రభా మేమేది ప్రేద చేస్తూ ఏది మేము అంటే ప్రభా అది కరెక్ట్ అవుతుంది అంటే నేను చెప్తున్నాం ఎస్ ప్రభా నీకు లెక్క అయి వంధనాలు ఇస్తు ప్రభా ప్రభా మళ్ళీ యొక్క అంశాల కోసం ప్రయత్సం తండ్రి తల్లి ఆయన ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో సమాధానం మీరు దయచండి తండ్రి ఎస్ ప్రభా ప్రతిమ భార్యాభర్తల సమాధానం కలిగి ఉండాలా ఎస్ ప్రభావ మళ్ళా శ్రీనివాస్ బ్రదర్ కి కన్నులు ముట్టండి స్వస్థపర్శండి ఎస్ ప్రభావ సంపూర్ణంగా హీల్ చేయండి మళ్ళీ రేణుకా ఇష్ట విషయం ప్రయత్నం ఆ సిస్టర్ యొక్క ఆపరేషన్ లో మీరు తోడుగుండండి మీరు గొప్ప కార్యం జరిగించండి యశసు ప్రభానికి ఎంతో వందనాలైనా ఈ క్యాన్సర్ సిస్టర్ ఎవరికైతే ఉందో సుప్రభ ఆ క్యాన్సర్ ముట్టండి స్వస్థపరచండి హీల్ చేయండి నేను ప్రభా సంపూర్ణంగా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నేను మీ క్రూ క్రూలో భద్రపరచుకొని వాళ్ళందరికీ మీ మీరు దండి నేనా తండ్రి యశు ప్రభ రాజన్ బ్రదర్ కూడా ముట్టండి స్వస్థపరచండి యశు ప్రభానికి ఎంతో వందనాలు ప్రభా రవి బ్రదర్ ని కూడా ప్రభా కిడ్నీ లివర్ విషయంలో మీరు కార్యం జరిగించండి తండ్రి ఈ యొక్క ప్రార్థనాశాలు ప్రతిదీ మీ చేతికి వెళ్తున్నాం దేవా మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి నైనా ఈ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచుకోండి ఈ బిడ్డలందరూ మీరు కాచి కాపాడండి నైనా తన ఇసు ప్రభా వాళ్ళకి మీరు తోడుగుండండి ఇసు ప్రభ ఇసు ప్రభ రామచందర్ బ్రదర్ విషయం రాయిస్తున్నాం మీరు ముట్టండి ఆ యొక్క క్యాన్సర్ చివరిలో దండి ఆ యొక్క ప్రతి దుష్టుని గద్దించినైనా ఆత్మరక్షణ మీరు దండి వాళ్ళకి మీరు తోడుకుండండి ఇసు ప్రభ తనైనా ఇంకా ప్రభా ఇంతమంది అయితే ఉన్నరస ప్రభా ఈ ప్రాధాన్యతల కోసం ప్రభా ఆ ప్రతి బాబుని ప్రతి బిడ్డని మీరు ముట్టండి నేనా ప్రతి సిస్టర్ ప్రతి బ్రదర్ ని ముట్టండి నేనా ప్రభా ఎంతమందికి ఉద్యోగాలు లేకుండా ఆ బిడ్డలందరికీ ఉద్యోగాలు మీరు దయచేయండి ఎంతమంది భార్య భర్తల మధ్యలో సమాధనం లేదు ప్రభా వాళ్ళకి సమాధానం మీరు దయచేయండి తండ్రి ప్రతి చిన్న బిడ్డని ముట్టండి తాకని స్వస్థ హీల్ చేయండి తండ్రి ఏసు ప్రభా మీరు అక్కడ త్వరలో ఉంది ఎస్సు వీళ్ళందరూ సిద్ధపడి ఉండాలా ఏసు నీ యొక్క సత్యం తెలుసుకొని ఉన్నారోసు ప్రభా ఎంతమంది లక్ష రక్షణ లేరో దివా వాళ్ళందరూ కూడా రక్షణ వచ్చేలాగా సహాయం చేయండి ప్రతి కుటుంబంలో మీరు దిగండి ఇసు ప్రతి కుటుంబంలో శాంతి మాధనం దండి ప్రభా దుస్తుడు భయంకరంగా చెలరగుతుండే సుప్రభ ప్రతి కుటుంబాన్ని ప్రభా నాష్టం చేయని చూస్తుండే సుప్రభ మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రభానికి ఎంతో వందనాలు మరియు ముఖ్యంగా ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ని ముట్టడిని స్వస్థపరచడానికి హీల్చేయండి వాళ్ళలో మీ రక్త ప్రోక్షణ దండి తండ్రి నైనా వైసాయ వాళ్ళ సేవని దీవించి ఆశ్రయించండి ప్రభానికి ఎంతో వందనాలైనా వాళ్ళని ప్రభావ సంపూర్ణతలో నడిపించండి ప్రభావ మేమందరం ప్రభా సంపూర్ణతలో రావాలా ఎస్ప్రభ నైనా వేసే అనికెంతో వందనాలైనా అనేకులను ప్రభా మీ యొక్క తీసుకొని రావాలా దేవా గొప్ప జనస్వామి నశించిపోతున్న సుప్రభ వాళ్ళ కోసం మాకు భారం దయచేయండి తండ్రి దాన్ని లాగా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి దేవా ఎరిమేలాగా మేము ప్రార్థన చేయాలా దేవా అనేక మంది ఉన్నారు ఇసుప్రభ మా బంధుమిత్రులు ఉన్న ఇసుప్రభ మా స్నేహితులు ఉన్న ఇసుప్రభ నశించిపోతున్నారు తండ్రి వేసే వాళ్ళందరినీ మీరు కాపాడండి రక్షించుకోండి తండ్రి నేను ఈ కోడికని మీరు దీవించండి అన్నా ఈ ప్రార్థనను మీరు దీవించండి తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి దీవించండి వాళ్ళకున్న సమస్యలు చివడలా మీరు దయచేసి మీ నామానికి మహిమ దుకోమని ఏ సీ విశ్వామి కృష్ణ అంత్రి ఆ అన్నా థ్యాంక్ యూ పరుషుధర వండ్రి మీకు వందాలనైనా మహోన్నతుడకు దేవ కృతజ్ఞతలుసయ్య ప్రభా వాసు బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తున్నానైనా అబిడల్ లివర్ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం రీజనరేట్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి శక్తి ఎక్కడెక్కడ తన మళ్ళీ డార్క్నెస్ ఉందో దాన్ని గద్దిస్తున్నాం ఏసు క్రీస్తు లెట్ దేర్ బి లైట్ ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ప్రభావ అబ్బిడని రక్షలు నడిపించండి స్వస్థత దించండి ఆ కుటుంబం అంతా రక్షణ ఉండాలా ప్రభావ ఎవరు కూడా మీకు ఇష్టం లేదు నైనా కనికరించి మీ యొక్క కృపను చూపించి మనం ప్రార్థిస్తున్నాం బ్రదర్ ని ముట్టండి స్వస్థను పరచండి నైన్ తండ్రి రెస్టరేషన్ అనుగ్రహించండి తండ్రి అతని జీవితంలో ఏవేవైతే ఆగిపోయినాయో ఆ ఆశలన్నిటిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయితే బ్లెసింగ్స్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయో వాటన్నిటిని మేము ఓపెన్ చేస్తున్నాం ఏసు క్రీస్తు నమ్మంనా మీ మహిమార్గా నిలబెట్టండి ఆ కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రతి ప్రార్థనాంశంకి మీరు విజయం దయచేస్తారని నమ్ముతున్నాం మీరు అధ్యక్ష నమ్మున ఎందుకంటే ప్రభావ మీ బిడ్డలు తను మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఎవరిని కాబట్టి మీకు కృప చెప్పున్న తండ్రి మీ మహిమార్థంగా తండ్రి వారిని ఆశ్రయించండి స్వస్థపరిచండి అద్భుతాలు చేయండి ఏవేవైతే లోటు ఉన్నాయో అవన్నిటిని సరిచేయండి ప్రవ్వా రెస్టరేషన్ దయచేయండి మీ కొరకు ప్రతి చోట సాక్షలాలు పెట్టుకోండి రాత్రి మంచి నిద్ర దయచేయండి వీక్ని లేసి మీ వస్తుతించి లాగానే పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ప్ర పరిశుద్ధున మీకు వందనాలు వేసయ్యా ప్రభా ఇక రవిశల్ల బ్రదర్ వాళ్ళ పాప గురించి ప్రార్థిస్తున్నాం నేనా అబ్బిడ శల్లని ప్రతి అవయవానికి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నమ్మంనా ప్రభావ యొక్క హీమోగ్లోబిన్ కంటెంట్ ఇంప్రూవ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడైతే మిమ్మల్ని లోపాలు ఉన్నాయి ప్రభావ ఎక్కడైతే యొక్క బ్లడ్ సెల్స్ రీజనరేట్ కావట్లేవో ఆ యొక్క ప్రాంతాలలో మేము గద్దిస్తున్నాం ఏసు క్రీస్తు అన్న డిమన్స్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ రైట్ నవ్ ఇన్ చీజెస్ ప్రవ్వ స్వచ్ఛత దయచేయండి ఆ యొక్క తర్మీ హీమోగ్లోబిన్ కంటెంట్ అభివృద్ధి పరచండి థర్టీన్ పర్సెంట్ వరకు నడిపించి మీకొరకు బిడ్డను సాక్షలు పెట్టుకోండి తండ్రి మీరు జీవం గల దేవుడునైనా స్వస్థపరిచే దేవుడవనైనా కాబట్టి మీరు పొందిన గాల మాకు స్వస్థతనైనా అవును ప్రభావ మీ రెక్కలలో మాకు స్వచ్ఛత కలిగింది అని వాక్యాం తండ్రి ఆ యొక్క స్వస్థత అనుగ్రహించండి బిడ్డకి మీకొరకు గొప్ప సాక్ష్యాలు పెట్టుకోమని ఈ కుటుంబాన్ని అంతా మీరు ఆకట ముఖ్యంగా వారి చుట్టూ అగ్ని కంచెపెట్టమని ప్రార్థిస్తున్నాం అయితే తను మళ్ళీ ఎంతో కాలంగా విప్పిడిస్తున్నాక డీమన్ స్పిరిషన్ ని గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్స్ రైట్ నో ఇన్ జీసస్ మై నేమ్ ఐ కమాండ్ యూ ప్రభా స్వస్థపరచండి గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వీకుని లేసి మేమందరం మిమ్మల్ని మరోసారి మిమ్మల్ని స్థుతించి గనపరచాలని నడిపించమని యేసు క్రీస్తు పరిశుధన మమ్మన ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక Amen. Amen Amen Praise the Lord and the praise the ah. Lord Amen Praise the Lord